కోరి మా భుజముల కాగులు మోసుకున్నారము హారుని లోపల ముమ్ము సతతము సతముఖరి చేతి శంఖచక్రములే గతి అయి మా పాలనుండి కాసుగాత అతిరయమైనట్టి అక్ష్యుతుని ఆయుధాలే హితవుగమూ ఇట్టేయేలుగాక కమలాపతి చేతుల గదాపద్మములు మమకారముతో మము మన్నించుగాక సమర విజయమైన శాంగిశరములు తమి మితోడ మాకు దాపుదండయ్యి ఉండుగా ఉంచి శ్రీవేంకటేశుడు మొలగట్టిన కటారు అంచెల మాకెల్ల రక్షయీ అమరుగాక అంచనీతనికైదువులమరిన హస్తములు పంచల మాకే వజ్ర పంజరాలు ఉగాక